యూనిట్ 7 లెసన్ 26 సిక్స్ ఓన్లీ స్టార్ట్ రవి నీకు తెలుగులో ఎన్ని మార్కులు నాకు నలభై నాలుగు శర్మకు ఎన్ని యాభై తొమ్మిది సుశీలకెన్ని విమలకెన్ని సుశీలకు అరవై విమలకు డెబ్బై ఒకటి ఏమండి శర్మగారు మీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు రవి నీకు తెలుగులో ఎన్ని మార్కులు రవి నీకు తెలుగులో ఎన్ని మార్కులు నాకు నలభై నాకు నలభై నాలుగు శర్మకు ఎన్ని శర్మకు ఎన్ని యాభై తొమ్మిది యాభై తొమ్మిది సుశీలకెన్ని విమలకెన్ని సుశీలకు అరవై నాలుగు విమలకు డెబ్బై ఒకటి సుశీలకు అరవై నాలుగు విమలకు డెబ్బై ఒకటి ఏమండి శర్మగారు మీకు ఇంగ్లీషులో ఎన్ని మార్కులు ఏమండి శర్మగారు మీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు నాకు నలభై ఎనిమిది నాకు నలభై ఎనిమిది డ్రిల్స్ సబ్స్టిట్యూషన్ డ్రిల్ స్టార్ట్ గోపాల్ ఇర మూడు మార్కులు ముప్పై గోపాల్ కు ముప్పై మూడు మార్కులు నలభై గోపాల్ మార్కులు సరళకు నలభై ఆరు మార్కులు విమల విమలకు నలభై ఆరు మార్కులు నువ్వు నీకు నలభై మార్కులు నేను నాకు నలభై మార్కులు మీరు నలభై ఆరు మార్కులు మేము మాకు నలభై మార్కులు మనం మనకు నలభై మార్కులు ఇంటర్లాక్డ్ సబ్స్టిట్యూషన్ రిల్ తెలుగులో ఎన్ని మార్కులు నేను నాకు తెలుగులో ఎన్ని మార్కులు హిందీలో ఎన్ని మార్కులు నాకు హిందీలో ఎనిమిది మార్కులు రాజు రాజుకు హిందీలో ఎనిమిది మార్కులు కన్నడం రాజుకు కన్నడంలో ఎనిమిది మార్కులు మీరు మీకు కన్నడంలో ఎనిమిది మార్కులు అరవై మీకు కన్నడంలో అరవై మార్కులు శర్మ శర్మకు కన్నడంలో అరవై మార్కులు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో అరవై మార్కులు నువ్వు నీకు ఇంగ్లీష్ లో అరవై మార్కులు రెస్పాన్స్ నీకు తెలుగులో ఎన్ని మార్కులు శ్యామల నాకు తమిళంలో ఎన్ని మార్కులు నీకు తమిళంలో నలభై మూడు మార్కులు అరుణ కమలకు కన్నడలో ఎన్ని మార్కులు డెబ్బై కమలకు కన్నడంలో డెబ్బై మూడు మార్కులు ఏమండి మీకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు నాకు ఇంగ్లీష్ లో అరవై మార్కులు